లూకాసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము లూకాసు వార్త ఇరవై ఒకటో అధ్యాయము ఎనిమిదవ ఇంతకుముందు మనం చదివామి కదా ప్రభువే మాట్లాడుతున్నాడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే తన శిష్యులతో మాట్లాడుతున్నాడు కదా శిష్యులతో ఏమైనా మాట్లాడుతున్నాడు సూడేటి అందుకు మీరు మోసపుకుండా చూచుకొనుడి కాబట్టి మోసము ఏ రీతికి వస్తుందో దాన్ని పసిగట్టాలా అన్న విషయం ఇక్కడ మనతో మాట్లాడుతుంది చూసుకోవాలా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 అంటే నేను నీ గురించి చెప్తలేను బదా డైరెక్ట్ గా నాకు ఇది ఇప్పుడు దొరికింది వాక్యం అంతే కదా సార్ నాకు ఇది ఇప్పుడు దొరికింది నేను నీ గురించి పర్టికులర్ గా ప్లాన్ చేసి వెతుకుని చెప్తున్న వాక్యం కాదు అంటే వారి వెంబడి ఓకుడి అంటే నేను కూడా వస్తాను ఏంటంటే అంటే వారనే కాదు ఇంకెంతో మంది ఉంటారు కదా మన భవిష్యత్తులో ఇది మోసకరమైన కాలంలో మనం ఉంటున్నాం ఎందుకంటే దేవుడు చూపించండి వాళ్ళు సత్యాన్ని ప్రేమించలేదు కాబట్టి మోసపుచ్చి వారి పంపించినడు దేవుడు కాబట్టి మనము అటువంటి వాళ్ళగా సత్యాన్ని ప్రేమించకుండా ఉండడానికి వీల్లేదు మనం మన సత్యాన్ని ప్రేమించాలా ఆయన బయలుపరిచిన కొద్దీ దాన్ని ప్రేమించాలా మనకి ఎక్కడ ఏమంటాం ఒక నిమ్మలత్వం ఉంటది ఆ వాక్యం దొరికినాక ఎక్కడ సమాధానం ఉంటది ఎంతో కన్ఫ్యూజన్ ఎంత అలజడి ఏది కరెక్టు అనేప్పుడు ఆ వాక్యం మనల్ని ఆదరిస్తా ఉంటది బ్రవ్వా నాకు ఆదరణ తెచ్చే ప్రభు అంతా కన్ఫ్యూజన్ ఉంది ప్రభు అన్నప్పుడు ఆయన తప్పకుండా మాట్లాడతారు నాకు ఆదివారం చాలా బాధ ఉండే సమస్యలు ఇప్పుడు అందరికీ ఉంటాయి కదా సమస్యలు ప్రతి కుటుంబంలో సమస్యలు అంటే నాకైతే ఎక్కువ ఉంటాయి సమస్యలు ఎందుకంటే పెద్ద కుటుంబం కదా మాది అన్నదమ్ములం చాలా మంది మేము ఓ అందరూ సమస్యలు నేను వేసుకోవాలా ప్రార్థన చేయాలా వేదనతో పొద్దున ప్రార్థన చేస్తామంటే ఒక బిడ్డ గురించి నేను ప్రార్థన చేస్తున్నా ఆ బాబు గురించి ప్రార్థన చేస్తున్నాను చాలా బాధ ఉండే నాకు ఐదు గంటకి వేసిన ప్రతిరోజు ఇప్పుడు అర్థం చేస్తుంటే నాకు జకర నేను ఎందుకు జకర గ్రంథం చదువుతుంది ఇప్పుడు ఈ అంటే ఒక్కొక్క అధ్యాయం నేను ముగిస్తా సీరియల్ గా పోతా ఉంటా బైబుల్ చదవడం లాటరీ లాగా చదవను నేను బైబిల్ సీరియల్ గా పాత నిబంధన కాలపు పుస్తకం స్టార్ట్ చేసిన అంటే సీరియల్ గా ఆది నుంచి తర్వాత అన్ని అధ్యా అన్ని గ్రంథాలు చదువుకుంటా పోతాను ఇప్పుడు జకరే గ్రంథానికి వచ్చిన నేను అంటే ఆల్రెడీ మనం జక్ర గ్రంథం చేసేసిన రికార్డింగ్ అయిపోయింది కానీ మళ్ళీ నేను చదువుతాను ఎందుకంటే అప్పుడు మాట్లాడిన విధానంగా ఆయన ఆల్రెడీ మాట్లాడేసి ఇంక అయిపోయింది అనేది కాదు వాక్యం మళ్ళా మాట్లాడుతూనే ఉంటాడు మళ్ళా మాట్లాడుతాడు అందుకే మనం తిరిగి తిరిగి చదువుతా ఉంటాం అయితే జకర గ్రంథం నేను ధ్యానిస్తున్నాను జకర గ్రంథం ధ్యానిస్తా ఉంటే ప్రార్థన అయిపోయినాక అక్కడ జకరే దర్శనంలో చెప్తున్నాడు దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే యహోశవ గురించి చెప్తున్నాడు అక్కడ మైలబట్టలు తీసేసి మంచి వస్తాడు కదా యహోశివ గురించి హో శుభో అని నేను ఆశ్రయిస్తాను భయపడవద్దు ఆయనకు చెప్పమంటాడు నేనే కదా నీకు తోడవునను అంటున్నాను సరూడ ఎంత ఆదరణంగా ఉంటదంటే ఆయన మాట్లాడే దేవుడు ఇంత సైంటిఫిక్ కాలంలో కూడా ఆయన మాట్లాడతాడు ఇంత ఆర్థికంగా టెక్నాలజీ పరంగా ఎంతో అడ్వాన్స్ గా ఉన్నాం కదా ఈ లోకము ఆయన ఇంకెక్కడా మాట్లాడతాడులే అనిపోద్దురా లోకం మారుతుందేమో ఆయన మారాడు ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడు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 అవి చదువుతున్నాను నేను నేను సీరియల్ గా చదువుకుంటాబోతున్నా కాబట్టి మళ్ళీ ఆయన దేవుడు నేను ఒక అంటే ఒక ఆర్డర్ గా చదువుతున్నాను వీటిని వాక్యం ఎట్లా ఆదరణ ఇవ్వాల అధ్యాయంలో ఆధార మాట్లాడుతున్నా చూడనేమని మరియు యహోవ దూత ఎదుట ప్రధాన యాజకుడైన యహోశివ నిలబడుటయో సాతాను ఫిర్యాదు అతని కుడి పార్శ్వన అతడు నాకు కనపరచను కాబట్టి సినిమా తెలుసు సైతాన్ని ఎప్పుడు మన మీద నెలమోపుతా ఉంటాడని ఇక్కడ కూడా ఉంది యహోశివ మీద కూడా నిరం వాడు అంటే యహోశువ అంటే ఆయన యాజకుడు అక్కడ ఆ కాలంలో యాచకుడు ఉండే చర్చ్ పాస్టర్ లాగా ఉన్నాడు యహోశివ మీద కూడా వాడు నిరపుతున్నాడు సైతాన్ ఏం చేస్తున్నాడు ఫిర్యాదు చేస్తున్నాడు ఫిర్యాదు అంటే కంప్లైంట్స్ మన కంప్లైంట్ చేస్తున్నాడు యహోశ కంప్లైంట్ చేస్తున్నాడు అయితే మనకు తెలుసు యహోశివ ఎవరనేది మనం జక్రగృం గెలిచినప్పుడు గుర్తుందా నీకు నీకు గుర్తుందా మన జక్రగృం గెలిచినప్పుడు చెప్ అంతే కదా ఎవరి మీద నేరాలు మోపుతాడు వాడు గొప్ప మీద నేరాలు మోపుతాడు అంతే కదా యహోశివ గొప్ప జనానికి ప్రతినిధిలాగున్నాడు ఇక్కడ ఈ వాక్యం అయితే సైతానుడు ఫిర్యాదు అయి అతని కుడి పార్శ్వం అతడు నాకు కనుపరిచను దేవుడు జకరియాక ఒక దర్శనం చూపిస్తాడు ఏం దర్శనం చూపిస్తాడంటే దేవుని సన్నిధిలో సైతాను దేవుని రైట్ సైడ్ నిలబడిండు అంటే వాడు పోతా ఉంటాడు అన్నట్టే కదా దేవుని దగ్గర పోతా ఉంటాడు అన్నట్టే కదా ప్రతిరోజు వాడు పోయి దేవుని దగ్గర ప్రతిరోజు లేక ఒక టైం ఉండొచ్చు మనకు తెలియదు యోగ గ్రంథంలో ఒకనొక నిరం అని అది ఏ నియమో తెలియదు అంటే ఎప్పుడో ఒక రోజు పోతా ఉంటాడు వాడు అప్పుడప్పుడు పోతుంటాడు మనకు తెలియదు వాడికి కోపర్స్లో పోతుండేమో మనం తెలియదు నీ మీద ఎక్కువ వాడు పోతుండేమో తెలియదు నువ్వు బాగా ఆశ్రయిస్తున్నావు వాడేమో మైనా బట్టలు వేసుకున్నాడు చూడు అంటే వాడి దగ్గర తప్పు కానీ నువ్వు వాడిని ఆశ్రయిస్తున్నాడు దేవుడు అందరిని ఆశ్రయిస్తాడని ఉండగా లేదక్కడ తప్పు చేసినా కూడా ఆశ్రయిస్తున్నాడు తప్పు చేయని వాడిని కూడా ఆశ్రయిస్తున్నాడు తప్పు చేసిన వాని మీద కనికణం ఉంటే తప్పు చేయని అంటే పరిశుద్ధంగా జీవించే మీద ఆయన అనుగ్రహం ఉంటది రెండింటికి తేడాదే తప్పు చేసే వాని మీద కనికణం ఉంటది ఇంకా మారతాడలే ఇంకా మార్తాడలేదు సరే ఇప్పుడు సరే ఇప్పుడన్న వాడిని ఆశ్రయిస్తా ఇంకా మారతాడేమో అని ఆయన కనికణంతో ఆశ్రయిస్తుంటాడు అందుకే ఈ లోకంలో అన్ని అందరూ అన్నింటి అందరూ అపరిమితంగా అభివృద్ధి పొందుతూ ఉంటారు ఈ లోకంలో ఆర్థికంగా గాని ప్రతి విధంగా గానీ వాళ్ళు లాభాలు పొందుతూ ఉంటారు అది కరికరం మనం కులువడం మనం ఎప్పటి పరిస్థితుల్లో కులుగొడద్దు వాళ్ళ గురించి ఎందుకంటే మన దేవుడు అంత గొప్ప ఆయన పక్షపాతి కాదు అందరిని ఆశ్రయించే విషయం మనం ఎప్పుడు కదా ద రెయిన్ షెల్ ఫాల్ ఆన్ ద గుడ్ అండ్ ద బ్యాడ్ వర్షము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 వాడికి మనం అవకాశం ఇవ్వద్దు అన్న విషయం ఎన్ని సార్లు ప్రభు మంత్ మాట్లాడుతున్నాడు సైతానికి మనం అవకాశం ఇవ్వద్దు మన మీద నెల లోపరాయం నువ్వు ఇంత తప్పు చేసినా వాడు పట్టుకుంటాడు నీలో రహస్య పాపాలున్నా నువ్వు ఎవరినన్ను చూస్తలేడులే అని నువ్వేమైనా తప్పులు చేస్తున్నా అవన్నీ వాడు చూస్తూ ఉంటాడు ఎందుకంటే వాడు ఆత్మ వాడు వాడు ఈ లోకంలో సంచారం చేస్తూ ఉంటాడు భూమి అంత సంచారం చేస్తూ ఉంటాడు యోగ గ్రంథాలు చూస్తాం కదా అటు ఇటు అటు ఇటు తిరుగుతానే ఉంటాడు వాడిని పనేవలేదు ఇంకా వాడికి ఈ భూమి మీద పని వాడు అటు ఇటు తిరుగుతానే ఉంటాడు వంట అన్ని తెలుసు ఇక్కడ ఏం జరుగుతుందో అయితే యహోశివ గురించి వాడు ఫిర్యాదు చేస్తున్నాడు ఏమని ఫిర్యాదు అక్కడ మనకి లేదా అట్లా ఏమని ఫిర్యాదు కానీ యహోశివ మీద వస్త్రాలు మటుకు మురికి వస్త్రాలు అని ఉన్నాయి చూడండి ఆయన యాచకుని ఉన్నాడు వాళ్ళ యాచకునికి మురికి వస్త్రాలు ఎందుకు చెప్పండి వివసమాప్తిలో యాచకులు అట్లు ఉన్నారా లేదా మురికి వస్త్రాలు ఉన్నాయి కదా అనేసి నేను పలాని యాచకుని గురించి చెప్తలేను మన పని కానే కాదు ఎందుకంటే మనం ఎవరికి తీర్పులు చెప్తున్నాం ఎవరి మీద తీర్పు నేర ముప్తున్నాం మనం ఎవరి మీద నేర ముప్తలేం మనం అట్లా ఉండకుండా అది మనకు కావలసిన బోధ మనకు జీవించే విధానం ఒకరిని తప్పు లెక్క పెట్ట ని సరి చేసుకో నువ్వు వాడి మీద తప్పు లెక్క పెట్టే అంత గొప్పవాడివా కాబట్టి ఆయన ఆ రోజు ఆదివారం నాకు ఈ వాక్యం ద్వారా ఆదరణగా ఆదరణ అనుగ్రహిస్తున్నాడు ఏరీతి అంటే నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నావు యహోశివ గురించి ప్రార్థన చేస్తున్నావు అంటే గొప్ప జనం యహోశివ ఈ లోకంలో ఉండే యాచకులకు సాదృష్టంగా ఉన్నాడు యాజకులు అంటే పేద రాష్ట్ర మనం ఎన్నిసార్ ధ్యానించినాం చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులను నడిపించిన గుణాతిశయములను ప్రచురించే నిమిత్తము యాచక సమూహము రాజుల వంశం రాజుల వంశము యాజక సమూహము ఒకసారి చూడండి అది వాక్యం చూడండి పేదూర్ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పేదూ రాష్ట్ర రెండవ పత్రిక మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవే మీరు చీకట్ల నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశేములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాచక సమూహం కాబట్టి గొప్ప జనం సమూహమే తిగా చెప్పాలంటే వాళ్ళంతా యాజకులు లాగానే ఏర్పరచుకోబడ్డారు కానీ వాళ్ళు చేసిన పని ఏంటి యాజకుల్ని యాజకత్వం చేస్తలేరు కదా అందుకు యాజకత్వం చేయక ఈ లోకాతీతంగా జీవించడం వలన వాళ్ళు మైలపట్టలేసుకున్నారని మనకు తగు బయలుపరిచింది ఆ రోజులలో మనము జక్రోజులలో కాబట్టి మనకి ఎన్ని పేర్లు పెట్టింది చూడండి దేవుడు ఆయన మరణ భూస్థాపన పునరుద్ధరణ ద్వారా ఇవన్నీ మనకు అనుగ్రహించబడ్డాయి ఏమని అనుగ్రహించండి మనకి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 దేవుని స్వత్తైన ప్రజలం అనే అక్కడ చెప్పబడింది మొదటి పత్రికలో అంత తేటగా మన గురించి చెప్పబడింది కాబట్టి ఇప్పుడు అర్థం చేసుకోవాలి మీరు సైతాను ఎవరి మీద ఫిర్యాదు చేస్తున్నాడు యహో మీద ఫిర్యాదు చేస్తున్నాడు యహో యాజకుడు ఆయనకి ప్రతినిధిలాగా ఉన్నాము మనం ఈ లోకంలో యాజకుల్లాగా కాబట్టి గొప్ప జనం అంతా యాజకుల్లాగా ఉన్నారన్న ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది సైతాను మన మీద నేర నోపుతున్నాడు వీళ్ళంతా పిచ్చి పిచ్చేవాళ్లు వీళ్ళంతా పిచ్చి జీవిస్తున్నారు లోకాతీతంగా జీవిస్తున్నారు లోకాని ప్రేమిస్తున్నారు సగం సత్యం సగం అబద్దంలో ఉన్నారు వీళ్ళు చూడు వీళ్ళ మీద అన్ని ఏం వస్త్రాలున్నాయి వీళ్ళ శరీరాల మీద ఏ వస్త్రాలున్నాయి ఈ లోకాతీతమైన వస్త్రాలున్నాయి గాని నీవి నువ్వు నువ్వు ఇచ్చిన వస్త్రాలు మీద లేవు కాబట్టి వాళ్ళు నాసత్తు అని వాడు ఫిర్యాదు చేస్తారు మన మీద ఎప్పుడైతే మనం పాపం చేస్తామో వాణి బిడలగా అయితం సైతాన్ని మనం వాణి గుణగణం వస్తుంది మనకప్పుడు దుష్టత్వంలో వాడిపోతాం మనం అహము ఆడంబరమైన జీవితము ఈ లోకాతీతంగా జీవించడం అంత వాణిగుణగనం అన్నట్టు కాబట్టి ఒక్కేసారి మన వస్త్రాలన్నీ వాణి వస్త్రాలుగా తయారైపోతాయి సైతాన్ వస్త్రా అందుకు దేవుడు చూడండి యహోషోగి కష్టముంది ఇక్కడ కష్టం ఉంది వాక్యంలో కచ్చితంగా కష్టముంది కానీ ఆయన మన ప్రభు తన బిడల్ని ఎట్లా కాపాడుతానన్న విషయాన్ని ఇక్కడ చూపిస్తుంది చూడండి సైతాను కొంతకాలం మనల్ని బట్టి పిడిస్తా ఉంటది ఎందుకు పిట్టిస్తుంది అన్న విషయం మనకు తెలుసు కొన్ని ఏమో మన విశ్వాసాన్ని బలపరచడం కొరకు దేవుణ్ణి నడిపిస్తాడు సైతాన్ని మనం ఓపికబట్టాలా అన్నిట్లలో ఓపికబట్టాలా ఎంత కష్టమున్న ఓపిక చూడండి అంత సుఖం ఉంటే కూడా బాగుండదు జిందకి కదా అంత సుఖం ఉంటే తర్వాత రోగాలు కదా అందుకే సుఖాన్ని కష్టాన్ని లేక దుఃఖాన్ని అన్నిటినీ బ్యాలెన్స్ సమపాలనలో మనం అనుభవిస్తేనే వాటి విలువలు తెలుస్తాయి కొంత కష్టముంది అనుకో ఆ కష్టంలో కష్టం నుంచి బయటకు వచ్చినాక సుఖం అనే దాని విలువ తెలుస్తుంది మనకి లేకుంటే ఫ్రీగా సుఖం వస్తే ఎవరికి విలువడద్దు దాన్ని ఆయన విధానం అట నేర్పిస్తున్నాడు మనల్ని తర్బీదు చేస్తా ఉన్నాడు అన్న విషయం నేర్చుకోవాలి కాబట్టి అప్పుడు సైతాను యహోశివ మీద నేరాలు మోపుతున్నాడు మైలబట్టలు వేసుకున్న యహోశివాను నువ్వు ఎట్ట పెడతావు నాకు ఇచ్చేయ్ ఓహో యహోశివని నాకు ఇచ్చేయ్ అనేసి అడుగుతున్నాడు అప్పుడు దేవుడు ఏమంటున్నా చూడండి కొంతకాలం ఇవి తప్పవు మనకి కొంతకాలము వాడిని పర్మిట్ చేస్తాడు మన జీవితంలో ఎందుకు పర్మిట్ చేస్తున్నాడు రెండు విషయాలు మీకు చూపిస్తున్నాడు ఒకటి ఏంటంటే నీ పాప జీవితాన్ని బట్టి నువ్వు బుద్ధి తెచ్చుకోవడం కొరకు నిన్ను పంపిస్తూ తర్వాత ఏంది సగం సత్యం సగం అవధంలో ఉన్నప్పుడు నిన్ను సంపూర్ణంగా సత్యంలోకి మార్చుకోవాలంటే కూడా అది పర్మిట్ చేస్తూ ఉంటాడు రెండవది నీ విశ్వాసాన్ని పరిపూర్ణం చేయడం కొరకు పర్మిట్ చేస్తూ ఆయన చేస్తాడు చెయ్యని ఆయన ఇష్టం కదా తన బిడ్డల్ని పరీక్షించకపోతే నువ్వు నిజంగా ఆయన ప్రేమిస్తావనేది ఎక్కడ తెలుస్తాను కదా బ్రదర్ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం బ్రదర్ అంటే అప్పుడు నువ్వు అని తిట్టినావు అనుకో నువ్వు నిజంగా తిట్టినావు అప్పుడు నీకు నిజంగా తెలుస్తావు నిజంగా ప్రేమించిందా లేదు అని బ్రదర్ నన్ను తిడుతున్నావు నిన్ను పరిశీలించిన తిట్టినా అని అంటావు అప్పుడు నువ్వు నిజంగా నేను ప్రేమిస్తున్నావు లేదా టెస్ట్ చేసిన బ్రదర్ అని అట్లనే దేవుడు కూడా అంతే ఎందుకు టెస్ట్ చేస్తున్నాడు మనల్ని అంటే నీ నీ విశ్వాసం నిజమైందా లేదా తెలుసుకోవాలా కదా అది కరెక్టా కదా అని తెలుసుకోవాలా పరిశీలించాలా ఆయన టెస్టింగ్ కి మనల్ని పర్మిట్ చేస్తుంటాడు కాబట్టి అప్పుడు ఏం చేసిన దేవుడు చూడండి రెండవ అసంలో సాతాను యహోవా నిన్ను గద్దించును ఎరుసలేమును కోరుకును కాబట్టి యహోషి వైపు ఎరుసలేములాగా అర్థం కాబట్టి సాతాను యహోవా నిన్ను గద్దించను ఎరుసలేమును కోరుకును కాబట్టి ఎన్నాళ్ళు ప్రభావాలను విడిచిపెడతావు అని నువ్వు అనుకోవద్దు ఆయన ఖచ్చితంగా కోరుకుంటున్నాడు నువ్వే ఎరుసలేం కదా పరమ ఎరుశలేం గురించి ప్రార్థించండి అని వాక్యముంది కదా కీర్తన గ్రంథంలో కీర్తన గ్రంథంలో వాక్యం లేదు ఎరుశల గురించి ప్రార్థించండి కాబట్టి మనం ఎరస్లం గురించి ప్రార్థించాలా బ్రదర్ అని వాక్యాలు చెప్తా ఉంటారు వాళ్ళకి అర్థం కావట్లేదు ఏంటంటే అసలైన ఎరుసలేమో అది శారీరకమైనది ఈ లోకంలో ఉన్నది కాదు అది పరమ ఎరుశులేమో దేవుని సన్నిధి నుంచి దిగి అది ఆ ఎరుసలేమో గొప్ప జనానికి సంబంధించింది గొప్ప జనం గురించి మనం ప్రార్థించామంటే వాళ్ళందరూ శమల గుండీ మరణించబోతున్నది అది ఎవరికి బయలుపరచబడింది నీకు నాకు బయలుపరచబడింది కాబట్టి ఎవరికి అర్థం కాదు వాక్యం మనం అందుకే వాళ్ళని ప్రేమతోని వాళ్ళెట్లా ప్రశ్నించాలంటే జాగ్రత్తగా ఏ ఎరుశలే గురించి అక్కడ అంటున్నాను ఎరుసలేం గురించి ప్రార్థించమని చెప్పి కరెక్టే నువ్వు చెప్పిన వాక్యం కరెక్టే నేను చూసిన వాక్యం కూడా కరెక్టే కానీ ఏ గురించి ప్రార్థించామంటున్నాడు అది మనం అర్థం తీసుకోలే కదా గల్తీలు రాసిన పత్రికన రెండు ఎరుసలేముల గురించి ఉంది కదా ఫైన్ ఒక ఎరుసలేం ఉందో కింద కదా నువ్వు ఏ గురించి ప్రార్థిస్తున్నావు కింద ఉన్న గురించి ప్రార్థిస్తున్నావా ఫైన్ ఉన్న గురించి ప్రార్థిస్తున్నావా అప్పుడు మెల్లగా వాన్ మైండ్ కరెక్టే కదా ఈ ప్రధాన చెప్తుంది రెండు ఎరసలేములున్నాయి మళ్ళీ నేను ప్రార్థన చేసింది ఏ ఎరుసలే గురించి అప్పుడు నువ్వు చూపించాలి కదా క్రింద ఉన్న ఎరుసలేము ప్రకృతి సహజమైంది పైన ఎరుసలేము పరమ ఎరుశలేము దేవుని బిడలకు సంబంధించింది కాబట్టి నువ్వు దేవుని బిడల గురించి వాళ్ళందరూ శ్రమల పాలు కాబోతున్నారు హతసాక్షులు కాబట్టి అసలైన ఎరుసలేం అది కదా కాబట్టి పైనున్న ఎరుసల గురించి మనం ప్రార్థించాలా అంటే నువ్వు రక్షింపబడ్డవాడవని చెంపుకుంటున్న నీ గురించి గొప్ప జనం గురించి ప్రార్థించమంటుంది ఈ వాక్యం అని నువ్వు వాళ్ళని హెచ్చరించి సరిచేయాలి అప్పుడు వాని వాణి ప్రార్థనా విధానంలో మార్పు వస్తాడు లేకుంటే వాడు ప్రకృతి సరచున్న ఆ ఎరుసలం గురించి ప్రార్థిస్తారు ఎందుకంటే ఆ ఎరుసలం ప్రార్థిస్తే దేవుడిని ఆచరిస్తారనుకుంటాడు కానీ అసలే ఎరుశలే తెలియక ప్రార్థిస్తే నువ్వు చేసిన ప్రార్థన విఫలమైపోతుంది దానికి బ్లెస్సింగ్స్ రావు కాబట్టి అక్కడ ఈ రోజు చాలా భయంకరంగా ఒకరోజు నేను నీకు చూపిస్తాను కదా ఎరుసలం ఎంత భయంకరంగా ఉంటుందో అక్కడ ఉన్నంత హోమోసెక్షువాలిటీ ఎక్కడ కనిపించదు ప్రపంచంలో అక్కడ కూడా దగ్గర దగ్గర ఐదారు లక్షల మంది క్రైస్తవులు ఉన్నారు అంటే యూదా గోత్రంలో పుట్టి ప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు ఈ రోజు కూడా కానీ గొప్ప జనం ప్రభుని ధృవీకరించిన వాళ్లే ఉన్నారు అక్కడ ఈ రోజుకి కూడా ప్రభుని ధృవీకరిస్తారు చెట్టు మాటలు మాట్లాడతారు మన ప్రభు గురించి అవన్నీ మనం ధ్యానించిన లేదు ఇప్పుడు అవసరం లేదు మనకి వాటిని గురించి ధ్యానించేముదాడా వాళ్ళు మొదటి నుంచి ప్రభుని ధృవీకరించిన వాళ్లే కదా అతని బంధన కాలం నుంచి కూడా తండ్రిని ధృవీకరించిన వాళ్లే వాళ్ళు తన కుమారుణ్ణి అనుగ్రహిస్తే కుమారుణ్ణి కూడా అది చంపిన ప్రవక్తలను చంపినారు అప్పుడు చూడండి ఏమంటున్నాడు సాతాను యహోవా నిన్ను గద్దించను ఎరుసలేము కోరుకును యహోవా నిన్ను గద్దించను అతడు అగ్నిలో నుండి తీసిన కొరివి వాళ్ళే ఉన్నాడు గదా అని యహోవా దూత సాతాను తో అనేను కాబట్టి యహో శివా ఎక్కడికెళ్లి బయటకు అగ్నిలో నుండి కొరివి తీసినట్లు కురివి అంటే చెప్పండి కురివి కురువి కొరివి అంటే బ్రదర్ నిప్పు రవ్వ లాగుంటది కొంటే అగ్నిలోకి వెళ్లి నిప్పు వచ్చినట్లు వస్తుడు యహోశ అంటే శ్రమల పోయి కాల్చి పడి వస్తున్నాడు దెబ్బలు తినే వస్తున్నాడు అని అర్థం మంటలు వస్తాయి అగ్నిలోకెళ్లి మంటలు కదా కొడుతు బొగ్గులు రవాలంటారు వాటిని బొగ్గు రవాలంటారు అట్లా బయటకు అంటే నువ్వు ఏం మోపుతున్నావు ఆయన పాపాలు పాపాలు పొందుకొని శమల గుండా బయటకు వస్తుండ ఎందుకు నువ్వు నేరాలు మోపుతున్నావు ఆయన మీద అని సైతనాన్ని గర్దిస్తున్నాడు దేవుడు ఈ విషయం మనం జాన జాగ్రత్త తీసుకున్న ఎన్ని సంవత్సరాలు అయినా గానీ ఆ సత్యాన్ని మనకి రిలీజ్ ఉండదు ఎందుకంటే మనం దాన్ని సంపూర్ణంగా ప్రేమిస్తున్నాం మనకు బయలుపరచేసి దేవుడు ఆల్రెడీ ఎవ్వరికి బయలుపరచినది నీకెందుకు బయలుపరచిండు నువ్వు ఎట్టి ఇంకా మోసపోలేవు అన్న జ్ఞాపకం చేస్తుండే మనం అది కాదు నుంచి ఎవరి వల్ల మనం వస్తడానికి వీల్లేదు కాబట్టి చూడండి ఇప్పుడు యహోశివ మరిన వస్త్రంలో ధరించిన దూత సముఖంలో నిలబడి ఉండగా దూత దగ్గర నిల్చున్న వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రుచున్నాను అని సెలవిచ్చను అతని తల మీద తెల్లని పాగా నేను మనవి చేయగా వారు అతని తల మీద తెల్లని పెట్టి వస్త్రములతో అతనిని అలంకరించేది యహో దూత దగ్గర నిలుచుండేను ఇప్పుడు చూడండి ఆయన గొప్ప జనాన్ని సంపూర్ణంగా మార్చుకుంటాడు యుగ సమాప్తికి వచ్చినాక తర్వాత ఏం చెప్తాడు చూడండి ఏడవ వర్షంలో అప్పుడు యహోవదూత యహోశకు ఇలాగూ ఆగేచ్చాను అంటే ఈ యహోవదూత ఎవరు మన ప్రవ్వే ఇది మనం ధ్యానించిన ఆ రికార్డింగ్స్ లో ఉంటది మీరు మర్చిపోయింటే మన ప్రవ్వే యహోశవతో మాట్లాడుతాడు మన ప్రభు తప్ప ఎవరు గొప్ప జనాన్ని ఆ విషయం మనకి ఏడవది వర్షంలో అర్థమవుతుంది సైన్యులకు కతిపతిగా యహోవ సెలబ్రిసినది ఏమనగా మార్గములలో ఎవరు మాట్లాడుతున్నారు ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఇప్పుడు అర్థమవుతుంది నీకు తండ్రి గురించి చెప్తూ మళ్ళా ప్రవ అంటు సైన్యంలోకి అతిప్రత యువ సెలబ్రేషన్ ఏమనగా అని చెప్పి నా మార్గంలో అన్నప్పుడు తండ్రి మార్గం అది ప్రకృతి సహజంగా ఉన్న వారికి తండ్రి ఉంటది అది కదా ఇప్పుడు నీకెట్లా అర్థమవుతుంది నా మార్గములలో నడుచు నేను నేను నీకు అప్పగించిన దానిని భద్రంగా గైకోని నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరంలను కాపాడు వాడవగుదువు మరియు ఇక్కడ నిలవబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును అది అసలైన ఆదరణ ఎందుకు చింతిస్తున్నారు మీరు ఈ లోకంలో ఎంతో సేవలుంటే అందరికొంటాయి కష్టాలు అన్ని ఉంటాయి ఎందుకు చింతిస్తున్నారు నేను వస్త్రాలు తీసేస్తున్నావు మలినమైన వస్తాం ఎందుకంటే నువ్వు శమల గుండా అగ్నిలో కొరివి వలే ను బయటకు వచ్చిన వాడవు కాబట్టి సైతాన ఇంకేం నేరాలు మోపుతున్నావు ఇంకేం నేరాలు మోపుతావు మోపింది చాలు ఆయన పాపాలు ఒప్పుకున్నాడు అగ్నిలకి శమల గుండా వచ్చినాడు ఆయన వస్త్రాలు ఇప్పుడు తీసేసేయండి పాపాలు ఒప్పుకున్నాడు కదా తీసేయండి నా వస్తాలు వేయండి అని ఆజ్ఞాయిస్తున్నాడు దూత అనే మన ప్రభుకి సాదృశ్యంగా దూత కాబట్టి ఆ ఆదరణ మనకు వస్తుంది ఏమైపోతుందో చూడండి దుష్టుడు ఊరికే సునాయాసంగానే మన విశ్వాసాన్ని కొట్టేస్తా ఉంటాడు చాలా సునాయంగా కొట్టేస్తా ఉంటాడు అందుకు మనకి వాక్యం అందుకే వాక్యం వింటుంటే విశ్వాసం వస్తూ ఉంటాయి చదువుతుంటే విశ్వాసం వస్తూ ఉంటుంది వాడి పని విశ్వాసాన్ని కొడతా ఉంటాడు మన పని విశ్వాసాన్ని బలపరచుకుంటా ఉండాల బలపడి బలపడి బలపడి వాడు ఎంత కొట్టినా అవి ఏం పనిచేయవు అన్నట్టు వాడి బాణాలు మనం పనిచేయవు అటువంటి దిశకి మనం ఎదుగుతున్నాం ఇప్పుడు ఈ టైంలో వాడు ఇంకా విజృంభించి పనిచేస్తుండే ఎందుకంటే మన ద్వారా ఎంతో సత్యంలోకి వస్తారు బ్రదర్ మన సేవ వరంగల్ పోతే చెప్తున్నారు నాకు ఒకరోజు సాయంత్రం పూట అంటే వాళ్ళు రికార్డింగ్స్ పెట్టుకుంటారు అట స్పీకర్స్ పెట్టుకుని ఇంట్లో అందరు కూర్చొని ఆ వారం వాక్యం పెట్టుకుని అందరు వింటుంటారు అంట అంటే ఒక బ్రదర్ దాన్ని డౌన్లోడ్ చేసి పెన్ ఆ మ్యూజిక్ సిస్టమ్ పెడితే అందరు అన్నం తినక కూర్చొని ఆ వాక్యం వినేసి అప్పుడు అన్నం తింటున్నారట మంచిగా అనిపిస్తే కదా వినడానికి అంటే ఈ వాక్యము ఎవరి కొరకు నీకు నా కొరకే కానీ కాదు కదా అందరు కూడా కనిగణించబడింది అందరు వినాలా అందరు సత్యంలోకి రావాలా అయితే ఒకటే విధానం కఠినంతో మార్చుకోవాలనేసి నీ సొంత సిద్ధాంతాలని రుద్దేది కాదు నిన్న చేసిన నిన్న ఒక కేసు మేము చూసినాం అట్లాంటి కేసు వాళ్ళు కఠినంగా ద్వేషంతో వాళ్ళ బోధని రుదనకు ప్రయత్నిస్తారు కానీ మనం మన బోధలను మనం ప్రయత్నిస్తలేం మన ప్రభు బోధని మన తండ్రి బోధని మనం ప్రయత్నిస్తున్నాం కదా ప్రభు అయినా తండ్రి అయినా ఒకరే కదా తండ్రి కుమారులు ఒకరే కదా తండ్రిని చూపించిన వాడు అంటే తండ్రి ఆత్మ అనే శరంగా అనిపించదు మనకి ఎక్కడ కూడా కాబట్టి ఆత్మదేవుణ్ణి మనకి పరిచయం చేసిన వాడు మన ప్రభు అంటే ఆ ఆత్మ దేవుణ్ణి కలిగిన వాడే ఆ మన తండ్రి మన మన ప్రభు కాబట్టి ఏ ప్రభువే తండ్రి అన్న విషయాన్ని మనకి అక్కడ ఎన్నిసార్లు చూపిస్తున్నాం అందుకే ఆత్మను దేవుడు తండ్రి మనకు అనుగ్రహించిన దళితుల రాష్ట్రపతిలో తెస్తాం అంటే ఆత్మ సెపరేట్ కాదు కుమారుడు సెపరేట్ కాదు తండ్రి సెపరేట్ కాదు వీళ్ళంతా ఒకటే ఎందుకన్న విషయాలు మనకు ఎన్నిసార్లు చూపించాడు దేవుడు మనకు మొదటిదిగా ఏంటంటే పాత నిర్బంధ కాలంలో తండ్రి లాగా పిల్లల్ని కాబట్టి తండ్రి అయిన గుణగనాన్ని మనకి మనమంతా పాపంలో చచ్చిన వారం కాబట్టి మన కొరకు తనంతట తానే ఒక సూచన క్రియ రూపకంగా కన్యా మర్య గర్భంలో ధరించి శిశువులాగా మన పుట్టి లోక పాపం దేవుని గొరపిల లాగా మన కొరకు భరించి మరణించినాడు కాబట్టి దేవుని కుమారుడు కుమారు లాగా కనిపించింది ఇప్పుడు మటుకు మన మధ్యలో ఆత్మ రూపకంగానే ఉన్నాడు కాబట్టి తండ్రి కుమార పరుశుధాత్మ అన్ని ఒకటే మూడు గానే కాదు అయితే ఇంగ్లీష్ లో ట్రినిటీ అంటారా ట్రినిటీ అంటే మూడు ఒకటి అని త్రిత్వం అంటే త్రి అంటే మూడు త్రిత్వం త్వం అంటే ఒకటి మూడు ఒకటే అనేది అది సరే ఆ పదం ఎక్కడుందంటే అట్లాంటి పదాలు ఎన్ని లేవు అట్లాంటి వాళ్ళు ధ్యానించే పదాలు ఎన్నో లేవు బైబుల్లో ఆ ఒకటే పదం కాదు ఉదాహరణకి ర్యాప్చర్ అనే పదం ఉందా ఎతబడే సంఘం గురించి చెప్తారు వాళ్ళు ర్యాప్చర్ అనే పదం లేదు కదా మరి వాళ్ళు వాళ్ళు ఎట్లా నమ్ముతున్నారు నిన్న అవన్నీ వేసుకుంటే బయసైపోయారు కదా సరే మనం బయస్ వేసుకోని రాలేదు కదా నేను హలలి అందాక కావాలండి అదే మన చేస్తాం అట్లా చెయ్యొద్దు ఎక్కడ లేదు అట్లా చేయడం పాటలు పౌనీసీలలో హలి అంటే హలలుయా అది అది హెబ్రి పదం కరెక్టే హెబ్రి పదం హలలుయ అంటే ప్రైజ్లాడ్ అని అర్థం అంటే ప్రభుకే స్థుతి కలుగునుగాక అని అర్థం హలలుయ అంటే మళ్ళీ ప్రభుకి స్థుతి కలగద్దు అని ఎందుకంటున్నావు మనం స్థుతించాలా మళ్ళీ స్థుతించొద్దని ఎందుకంటున్నావు హలలియ అనే పదం వాడద్దు అని ఎందుకంటున్నావు అంటే ఆయనకు స్థుతి రావద్దనట్టే కదా మళ్ళీ ఎవరికి రావాలి స్థుతి మోసం మోసపుచ్చు ఆత్మలు ఏ రూపకం అందుకే మనం ఆ వాక్యమే చూస్తున్నాం ఇంతవరకు గదా కాబట్టి చూడండి మొలసారి లోకాసు వార్తలో ఈ కాలము అంత భయంకరమైన మోసపు కాలం కాబట్టి ఎనిమిదవ పద్నాలుగు ఎంత ఇరవై అధ్యాయము ఎనిమిదవ వర్షంలో ఆయన మీరు మోసపోకుండా చూసుకున్నది అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయనను కాలం సమీపించిన చెప్పదురు కాబట్టి కాలము సమీపించిందంటే అందరు నమ్ముతారు నేనే ఆయనను కూడా నమ్మిస్తారు అప్పుడు కాబట్టి ప్రతి దశలో ప్రతి స్థలంలో ఏ చూపిస్తారు ప్రతి చర్చిలో ఏ చూపిస్తారు కానీ ఆయన ప్రతి చర్చలో ఉన్నాడా ఆయన చర్చి బయట ఉన్నాడు అనేసి మనం ఎన్నిసలు చూసినాం ఆయన తలుపు కొడుతున్నాడు బయట ఉండి మొదటి నుంచి కూడా చర్చిలో ఎందుకు లేడు చర్చిలో ఆయన ఉండాలంటే ఆయన మాటలు గై కొనాలా ఆయన మాటలకి విధేత చూపించాలా ఈరోజు ఎవడి మార్గాన వాడు వెళ్లిపోయి ఎవడి తత్వాలు ఎవడి బోధలు వాడు తయారు చేసుకుంటే ఆయన ఎందుకు ఉండాలా వేరే ఒక ఏసుని వెంబడిస్తుండేసి పౌరు కొరెంతిల్ రాష్ట్ర పత్రిక లో చూపిస్తారు కదా మనకి మీరు వేరే ఒక ఏసుని వెంబడిస్తున్నారు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 కాబట్టి ఆయనను మీరు మోసపకుడి అని చెప్తున్నాడు నేనే ఆయనని కాలము సమీపించిన చెప్పుదురు మీరు వారి వెంబడి పోకుడి మీరు యుద్దములను గూర్చియు కలహములను గూర్చియు వినప్పుడు జడియకుడి అంటే మనం భయపడద్దు ఎప్పుడు కూడా భయపడద్దు మొదట జరగవలసినవి గాని అంతము వెంటనే రాదు అని చెప్పాను కాబట్టి ఇది మోసానికి సంబంధించిన పోదా యుగ సమాప్తిలో అంత భయంకరమైన మోసం ఉంటదన్న విషయాన్ని మనకు జ్ఞాపం చేస్తుంటుంది సారీ వాళ్ళు ఎట్ల మోసగిస్తారని ఒక వాక్య నేను చూపించేసి ముగిస్తాను తీతుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇంగ్లీష్ లో టైట మూడవ అధ్యాయము మూడవ వచ్చనం తీతు పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచనం ఎందుకనగా మనము కూడా మునుపు అవిదేలమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకు భోగములకు దాసులమై ఉండి దుశత్వం అందును అసూయందును కాలము గడుపుచు అసహ్యలమై ఒక నీనొక్కడు ద్వేషించుచూంటి కదా ఇప్పుడు నడుస్తుంది అట్లనే ఇప్పుడు కూడా అట్లా నడుస్తుంది అట్లనే నడుస్తుంది గాని మన రక్షకుడైనా మీలో మీరు ఇప్పుడు చదవండి నాలుగో వర్షంలో గాని మన దయ ఆయనకున్న ప్రేమ ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా చెప్పుననే పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారాను ద్వారాను మనను రక్షించెను మీరు చదివింది కదా ఇప్పుడు నేను జాగ్రత్తగా వినండి మీరు ఆల్రెడీ చదివేసారు మీరు ఆల్రెడీ ఒకటి మిస్ అయిపోయారు మీరు చదివినారు గాని కేర్ఫుల్ గా చదవలే అక్కడే ఉంది దేవుని యొక్క ఆత్మ నడిపింపు అంటే మీకు దేవుని ఆత్మ లేదా నేను చెప్తలేని అర్థమవుతుందా మీరేం మిస్ అయినారో ఇప్పుడు చూడండి ఆ నాలుగవ మన రక్షకుడైనా దేవుని యొక్క అంటే మన రక్షకుడు ఎవరు తర్వాత ఏముంది మన రక్షకుడే దేవుడని ఉంది అంత తేటగా హుందా లేదా మన రక్షకుడు దేవుడు అని ఉంది ఏసు ప్రవ్వే దేవుడు అని ఎంత తేటగా ఉంటే మనుషులు తృణీకరిస్తారు యుగ సమాప్తిలో కదా బ్రదర్ మన రక్షకుడైనా దేవుడు ఏసు ప్రవ్వే దేవుడు ఎంత తేటగా ఉంది నువ్వు పోయి మళ్ళా వాళ్ళకి చూపించి బయస్ పెట్టుకుంటారు అతగాదు వాళ్ళు నీ ఆత్మని ఎక్కడా గుంజుకపోతారని మా వేదన అంతకంటే ఏం లేదు అర్థమవుతున్నావు అంటే ఇప్పుడన్నా మనం గ్రహించాలి నాకు కూడా మీకేనే కాదు వాక్యం నాకు కూడా నీళ్లు నీళ్లు తాగే వాళ్ళకి ఎంత ఆదరణకరంగా ఉందో వాక్యము నీళ్లు పోసేవానికి కూడా ఆదరకరంగా ఉంటుంది అంటే నేను నీళ్ళు పోసినప్పుడు మీరు రావుతారు మీకు ఎంత మంచిగా అనిపిస్తుంది నాకు కూడా ఆదరణకరంగా ఉంటుందని వాక్యం ఉంది నీళ్లు పోసేవానికే కాదు నీళ్లు తాగేవానికే కాదు నీళ్లు పోసేవానికి కూడా ఆదరణకరంగా ఉండాలని వాక్యం కాబట్టి మన రక్షకుడైన దేవుడు ఏ స్ప్రోహ్వే దేవుడు ఎంత తేటగా ఉంది ఆయన గాని మనుషులు తృణీకరిస్తారు మన రక్షకుడైన దేవుని యొక్క దయ కాబట్టి ఏ స్ప్రోవే దేవుడు ఆయనే రక్షకుడు ఆయననే మనకి దయ చూపించేవాడు మానవులేలా ఆయనకు ప్రేమ మనుషులంటే ఎంత ప్రేమ అని అక్కడ చూపిస్తుండ మనము నీతిని అనుసరించి మనసు నుంచి అవుతాం చూడండి మన రక్షకుడైన దేవుని యొక్క దయయు చాలా మంది పేతులు ఎక్కడ పౌలు ఎక్కడ చెప్పిండు బ్రాదర్ యశప్ దేవుడు అని ఇది పౌల్ రాష్ట్ర పాత్రికని తీతుకి రాసిండి తీతు అనే వ్యక్తికి లెటర్ రాసిండి పౌలు ఆ తీతు సేవకుడే ఆయన ఆయన తయారు చేసుకోండు సేవకుణ్ణి ఆయన లెటర్ రాస్తున్నాడు అంటే పౌలుకి యేసు ప్రభు దేవుడ తెలుసా లేదా చెప్పండి ఈ వాక్యం ఒక సాక్ష్యం ఇది కాదు ఇంక ఎన్నో ఉన్నాయి వాక్యాలు నేను అంత డీటెయిల్ గా మీకు చూపించాడు ఇది నేను చూపిస్తుంది గానే కాదు నాకు ప్రభుయే చూపిస్తుండు మనందరికి మన ప్రభుయే చూపిస్తుండే ఎందుకంటే గొర్రె చిన్న పిల్లలారా మీరు మోసపోకూడి అని యూహాను పాత్రికలు చెప్తాడు పిల్లలారా మోసపోకూడి అంటాడు ఎందుకంటే మనం మోసపోయినామంటే మన ప్రయాసం అంతా వ్యర్థం ఇన్ని సంవత్సరాలు కష్టపడేది ఎట్టి ప్రశ్న మనం అనుమానించొద్దు ఆయన వాక్యాన్ని ఎప్పుడైతే వాక్యాన్ని అనుభవిస్తా అనుమానిస్తామో దుష్టాత్మ వచ్చి కూర్చుంటది మనలో అంతే వాడికి అవకాశం ఇచ్చినామంటే ఒక్కసారి వాడు మొత్తం మింగేస్తారు మనల్ని ఎట్టి ప్రశ్న వాడికి ఇవ్వద్దు అందుకే మనకి ఆ వాక్యం చూపించే జకర గ్రంథం మూడవ అధ్యాయంలో యహోషవ విషయంలో వాడు ఏమో నెలలు మన మీద నివారాత్మలు మనం అవకాశం ఇవ్వద్దు వాడికి నువ్వు మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేసి ప్రభున్న అతను మాట్లాడినైనా అంటే ఆయన ఖచ్చితంగా మాట్లాడతాడు అదే నీ విశ్వాసం ఆయన జీవంగల దేవుడు ఖచ్చితంగా నీతను మాట్లాడాల ఇప్పుడు నేను చదువుతా మరోసారి చూడండి మన రక్షకుని రక్షకుడైన దేవుడి యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమ ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చెప్పుననే పునర్జన్మ సంబంధమైన పునర్జన్మ అంటే కొత్త జన్మ అన్న పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుదాత్మ మనకు నూతన స్వభావము కలిగజేయుట ద్వారా రక్షించను మనము ఆయన కృప వలన నీతి తీర్చబడి నిత్య జీవమును నిరీక్షణను బట్టి దానికి వారసుల ఆ పరిశుధాత్మను మన రక్షకుడైన యేసు ద్వారా ఆయన మన మీద సమృద్దిగా కుమరించెను ఈ మాట నమ్మదగినది గనక దేవుని ఎందు విశ్వాసముచ్చిన వారు నీతి క్రియలను శ్రద్ధగా చేయ చేయట సత్క్రియలను శ్రద్దగా చేయటయందు మనసుంచినట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవల్ని కోరుచున్నాను నేను ఇక్కడికే వాక్యం ముగిస్తానే కావచ్చు అంటే మనకున్న డౌట్స్ క్లారిఫై చేయడం కొరకు ఆయన ప్రతి క్షణము ఎదురుచూస్తున్నాడు ఎప్పుడు వీడు వస్తాడా ఎప్పుడు వచ్చి మోకాలుంటాడా ఎప్పుడు నాతో మాట్లాడతాడా నేను వీనికి ఆ విషయం చెప్పాలా ఆయన విధానం అది కాని ఈ లోకస్ అట్లుండరు వాడికి ఏ దోస్త అది కొట్టేసిపోతుంటాడు వెళ్ళిపోతుంటాడు అన్నదింటాడు మళ్ళా తెల్లవాళ్ళు వేస్తున్నాడు క్రిస్టియానిటీ అంటారు మనం నేను ఒక పదం పెడుతున్నాయి ఈ రోజు రొబోటిక్ క్రిస్టియానిటీ రోబోట్ ఎట్లుంటే రోబోట్స్ ఎట్లుంటే తెలుసు మీకు అది ప్రోగ్రామ్ అన్నట్టు దానికి పొద్దున్న చేయాలా సాయంత్రం చేయాలి రోబోట్ అన్నట్టు ఆ క్రిస్టియానిటీ ఈ రోజు అక్కడ తయారైపోయిన ప్రపంచం అంతటా రోబోటిక్ అంత ప్రోగ్రామ్స్ షెడ్యూల్స్ పండగలు నియామక దినంలు సబ్బాతులు ఇవన్నీ ప్రోగ్రామ్స్ అన్నట్టు కదా వాటి గురించి కొలసి రాష్ట్ర పత్రికలో చూస్తాం ఇవి రాబో వాటి ఛాయనే గాని నిజస్వరూపం క్రీస్తులో ఉంది మీరు ప్రోగ్రామ్స్ ని వెంబడిస్తున్నారు గానీ అసలైన దాని మర్చిపోయినారు మీరు అసలైంది ఏంది మన ప్రవ్వే సత్యము మన ప్రవ్వే ఆయనను వెంబడించాల్సిందే పోయి మీరు ప్రోగ్రామ్స్ ని వెంబడిస్తున్నారు అది రొబోటిక్ క్రిస్టియానిటీ అంటే రొబోట్ కి ప్రోగ్రామింగ్ చేస్తాం అది డాన్స్ చేయమంటే డాన్స్ చేస్తుంది పాట వాడమంటే పాట వాడుతుంది మోకాలు ఉండమంటే మోకాలుంటది చేతులు ఎత్తమంటే చేతులు ఎత్తంటది అది రొబోటిక్ అన్నట్ అట్లా కాదు మీరు తెలిందని ప్రార్థిస్తారమ్మా అంటాడు కదా ఎవరితో అంటాడు సమరస్ అంటాడు కాబట్టి రొబోట్స్ లాగానే అంత ప్రోగ్రామ్స్ అయిపోతున్నాయి కానీ నిజ స్వరూపమైన మన ప్రభుని వెంబడించాల్సిందే పోయి ప్రోగ్రామ్స్ ని వెంబడిస్తున్నాం మనం ఈ రోజు జరుగుతుంది ప్రపంచం ప్రతి ఒక్కరు ప్రోగ్రామ్స్ తయారు చేసుకుంటున్నాడు ప్రతి వ్యవస్థలో ప్రోగ్రామ్స్ తయారు చేసుకుంటున్నారు ఆ ప్రోగ్రామ్స్ తగినట్లు వాళ్ళు పోతా ఉండరు మనం రోబోట్ అనేటంటాం కాబట్టి మనం రోబోట్స్ లాగా ఉండదు ఎందుకంటే రోబోట్స్ లో జీవం ఎక్కడుంది అది బొమ్మ అది మెషిన్ అది దాంట్లో జీవం లేదు మనం జీవం గలవారం ఒకప్పుడు మరణించినాము ఇప్పుడు ఆయన జీవాన్ని పొందుకున్నాం మనం కాబట్టి మనం రోబోట్స్ లాగా ఉండడానికి వీలేదు మనం ప్రభుని వెంబడిస్తున్నాము ఎవడు ఎక్కడన్నా బోని ఎవడెక్కడన్నా బోని మనం మటుకు ప్రభునే వెంబడిస్తాం అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు మీరు విడిచిపెట్టి వెళ్ళిపోతారంటే మేము ఎక్కడ విడిచి వెళ్లి పెట్టాం సమస్తం నీవే కాబట్టి నిన్నే వెంబడిస్తాం ప్రభావ అన్న ఆసక్తితో మనం మన జీవితాన్ని కొనసాగించుకోవాలి మీ మనసుని పరిపాలన విధాలు ఆయన మీద కేంద్రీకరించుకుని ఆయన విశ్వాసం కడతా దాన్ని కాబట్టి ఆయన చూస్తూ మన గురి ఎద్దకు మన పరుగు పందాన్ని ఈ లోకంలో అటువంటి ఆశ్రయాన్ని ప్రభు మనకు అనుగ్రహించడానికి ఆర్థిస్తాం ప్రోగ్రామ్స్ అంటే ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా నెక్స్ట్ టైం ప్రోగ్రామ్ కి రమ్మంటే నేను రోబోట్ ని కాదు అని చెప్పాలా అర్థం అవుతుందా ప్రభు నడిపిస్తే పోతాము ప్రభావ మీ చిత్తానుసారం నడిపించు ప్రవ్వా నేనేం చేయాలి ఈ క్షణం నా స్థలంలో నువ్వు ఉంటే ఏం చేస్తున్నావు ప్రభావ అన్న ప్రార్థన నీకు అవసరం ప్రతి దానికి నేను ప్రార్థన చేస్తున్నాను నేను అంత ప్రార్థన చేస్తున్నాను వాళ్ళు మాట్లాడుతున్న అంతవరకు నేను ప్రార్థన చేసుకుంటున్నాను ప్రభావ వీళ్ళని ఎట్లా హ్యాండిల్ చేయాలా ఇది నీ ఆత్మనా నన్ను నాకు అవకాశం ఈ ప్రభా నేను ఎట్లా వీళ్ళని ఎట్లా వీళ్ళని వివేచించాల ప్రభావ నీ చిత్తాన్ని అనుగ్రహించవ్వాళ్ళు డైరెక్ట్ కొడుతున్నా ఎట్లా కొడుతున్నారు తెలుసా నువ్వు ఇన్ని సంవత్సరాలు చేసిన నీ ఆరాధన అంతా వేస్ట్ అయిపోయింది అని అంతగా గుంజలిగి చూస్తారన్నది అర్థమవుతుంది నీకు అంటే రెండు సంవత్సరాల నుంచి నమ్ముకున్న భక్తులు అంతా వేస్ట్ భయంకరంగా ఉంటుంది అలా డేంజరస్ ఉంటాయి కానీ ఆయన కృప మనలో ఉంది ఆయన ఆత్మ మనలో ఉంది కాబట్టి మనము కించపరచబడను కదా ఆయన ఆల్రెడీ మనం చనిపోయిన వాళ్ళం నువ్వు ఎంత రచ్చగొట్టినా ఎంత కూర్చుని అంతకేం కాదు మనం అట్లా తీర్మానించుకోవాలి ఆయన కొరకు కదా ఆయన కొరకే మనం జీవిస్తాం ఆయన మహిమ పలుస్తాం అటువంటి కృప భాగ్యాన్ని ప్రభు అనుగ్రహించాలా ప్రార్థిస్తాం మీరు కూడా ప్రార్థించండి దేవుడు మనకు మంచి స్థలం అందరికి అనుగుణంగా ఆ స్థలం ఉండాలా ఆ ఆరు సంవత్సరాలు ప్రభు ఒక స్థలం ఇచ్చేండి మనకి దానికి ముందు ఇంకొక స్థలం ఇచ్చాడు ప్రతి స్థలంలో ఆయననే నడిపించండి ఆయన ఎక్కడ నడిపిస్తే అక్కడ పోతాం ఎందుకంటే కొంతమంది వేరే ఆత్మలు కూడా అక్కడికి రావాలా కాబట్టి ఆయన అందుకోరికే అట్లాంటి అవకాశాలు ఇస్తా మనకి మనం ఏదో ఒక స్థలానికి అటాచ్మెంట్ పెట్టుకోవద్దు ఎందుకంటే నేను ఎప్పుడు అటాచ్మెంట్ పెట్టుకోలేదు ఏ స్థలానికి ఒక చర్చి కాదు నేను ఎన్నో చర్చిలు విడిచిపెట్టి వచ్చిన వాడిని ఎందుకంటే నేను దేనికి అంటుకుని ఉండేవాడిని కాదు ఎందుకు ఉండద్దు ఆయన లేనప్పుడు నువ్వు ఎట్లుంటావు రవ్వే అంటుకోలేదు దేనికి ఆయన అన్నింటినీ విడిచిపెట్టి వెళ్లిపోయినవాడు కాబట్టి మనం కూడా దేనితోనే అంటుకోవద్దు ఎందుకంటే మనం సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి శువార్త ప్రకటించాలా అది ఆగ్ఞ లేదు నేను గూడు కట్టుకుని ఎప్పటి స్థలంలో ఉంటా అంటే నువ్వు గొంగలి పురుగు లాగానే ఉండిపోతావు లైఫ్లాంగ్ గూడు కట్టుకుంటే నువ్వు బటర్ఫ్లై లాగా గొంగలి పురుగు బటర్ఫ్లై లాగా తయారు కావాలా ఆ గూడుని పగలి కొట్టుకుని వెళ్లి బయటికి రావాలా బయటికి వచ్చి అది ఎగిరిపోవాలా నివ్వుడ అంతే ఒక స్థలంలో గూడు కట్టుకుని ఉంటే నువ్వు బయటికి రాలేవు కాబట్టి త్వరగా బయటికి వెళ్ళిపోవాలా అది ఆత్మీయ సత్యం తర్వాలో కనుక ఎప్పుడు పోతారు మీరు పోలేరు కాబట్టి అటువంటి జ్ఞానాన్ని ప్రభు మన అడిగించేట్టు ఆయనకే సమస్త ఘనత మహిమ కాబట్టి ప్రాగ నిజం పరుశుద్ధుర తండ్రి మీకు వందాలనైనా ఏసయ మీ కృపలో మరోసారి మమ్మల్ని జ్ఞాపంది మీకెంతో వందాలు ప్రభావ ఈస పిల్ల ప్రభు మీక దైవత్వం మీద కొట్టే ఆత్మలు బయలుదేరినైనా కానీ మీరు మమ్మల్ని హెచ్చరించిన బలపరిచినారు ఎన్ని సార్లు మీ అంతటా మీరే మాకు ఒక సూచనలాగా అనుగ్రహించబడ్డారు ఏస్రంథాల మేము చూసినా మీరు వచ్చి తండ్రి ఏ ప్రభు తండ్రే కుమరుడు అన్న నిదర్శనం అక్కడ మేము చూసినాం కన్య మరియ గర్భంలో మీరు పుట్టినారు ప్రవ్వా అవును రాజా మీ అంతటా మీరే సూచనలాగే వచ్చినారు నాయన మీరు దేవుడు రక్షకుడు రక్షించేవాడే దేవుడు అని పౌలు ఎంతో తేటగా చెప్పారు దేవుడు కాకపోతే రక్షించలేడు కాబట్టి నరకం నుంచి మనం రక్షించినారు బట్టి మీకు వర్ణాలు నూతన జీవాన్ని మాకు ప్రాచీన స్వభావాన్ని బట్టి దాన్ని బట్టి మీకు వందలు ప్రభావ మా స్వనీతి కాదు నైనా మీ నీతి వలన మేము రక్షింపబడ్డవా మీకెంతో వదనాలు వేసయ్య కాబట్టినైనా స్థిరమైన మనసుని మాకు అనుగ్రహించండి నిరీక్షణ ఆదరణ మాకు అనుగ్రహించి యుగ సమాప్తిలో ఉన్న దుష్ట ఆత్మల నుంచి మాకు ఓ ప్రభావ ప్రొటెక్షన్ దండి దాని తగిన కృపను అనుగ్రహించండి పరుషుధాత్మను అనుగ్రహించండి నైనా మీ వాక్యాన్ని అనుగ్రహించండి ఎందుకంటే ప్రభావ మీ వాక్యమే ఆప వలైనా కడ్గం అవున పరుశుదార్థం సరిపోదు వాక్యం కూడా మాకు అవసరం కాబట్టి నైనా అటువంటి ఆత్మలైన కట్గాని మాకు అనుగ్రహించి సైతాను విజృంభించి జయించాలా వాని మీద వాని అనుచరుల మీద మేము విజయం పొందాలా మిమ్మల్ని మయపరచాలా మీ పక్క మీ పక్షంగా నిలవడాల దుష్టులకు దోషులకు వ్యతిరేకంగా నిలవడం వాక్యం కాబట్టి మేము నిలబడాలని ప్రభావ మా ద్వేషాన్ని మేము చూపించాము ఎందుకంటే మాలో ఉంది ప్రేమాత్మ ద్వేషాత్మ కాదు కాబట్టి అందరినీ భరించాల అందరినీ తల కానీ ప్రభావ సర్పండి తేళ్ళి ఎప్పుడు మిమ్మల్ని స్వీకరించవు అవి ఆల్రెడీ బ్రాండెడ్ గుంపులలో ఉండిపోయినాయి ప్రభావ మా బాధ అంతా గొప్ప జనం గురించి ఇవిలు వాళ్ళని గుంజుకొని పోతున్నారు మేము వాళ్ళని వాపస్ గుంజుకొని రావాల మీ సన్నిధికి అటువంటి సేవలు మేము ఉంటుండగా నిస్వార్థంగా మేము సేవ చేస్తున్నాం మాకేం లాభం లేదు మాకేం అవసరం లేదు రవ్వ మా పేర్లు మాకెక్కడ అవసరం లేదు మీ రాజ్యా విస్తున్న కొరకే మేము ప్రయాసపడాలి ఈ కాలంలో అటువంటి సేవా జీవితంలో మమ్మల్ని అందరిపించి కుటుంబీకులందరినీ ఆశ్రయించమని ఏ శ్రీ కృష్ణ ప్రార్థిస్తున్నాం తండ్రి